థోక్ నిర్ధూత నిరుహృత నాశి కల్మ పార్ధూతల్మా యతయ జ్ఞానము చేత కడిగి వేయబడిన కల్మషము గలవారు అంటే దాని అర్థం ఏంటి జ్ఞానము కల్మషాన్ని కడిగి వేస్తుంది తప్ప ఇంకంతకంటే వేరే ఏమి చేయదు తడిగుడ్డ పెట్టి అద్దాన్ని మీరు చూపిస్తే ఇప్పుడు సూర్యకాంతి బాగా ప్రకాశిస్తుంది ఇప్పుడు మీరు తడిగుడ్డ వల్ల ప్రకాశిస్తుండవు సూర్యు వల్ల ప్రకాశిస్తున్నారు సూర్య వల్ల ప్రకాశిస్తున్నారు తడిగుడ్డ వల్ల ప్రకాశించదు తడిగుడ్డ దానికి ఆ లక్షణం తీసుకురాదు దాంట్లో ఉన్న ఆ సూర్యకాంతి యొక్క మహిమ చేతనే ప్రకాశించారు మరి ఇంతకు ముందు ఎందుకు ప్రకాశించలేదు కల్మషం అడ్డొచ్చింది కాబట్టి తడిగుడ్డ చేసే పని ఏంటంటే కల్మషాన్ని తీసే జ్ఞానము అట్టి ఇట్స్ మాప్ కల్మషాన్ని తీసే పనే జ్ఞానం చేస్తుంది మాపింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఆ తడిగుడ్డని తీసుకెళ్ళి ఆ ముగిని తీసుకెళ్లి పక్కన అలాగే జ్ఞానం కూడా ఆత్మ ఆత్మస్వరూపాన్ని ఆవరించిన కల్మషాన్ని తొలగించి వేసి అది కూడా విలీనమైపోతుంది అది వేళ్లాడితో పక్కన కూర్చోదు విలీనం అయిపోతుంది ఇంకా మళ్ళీ అది ఉండదు అంటే కైవల్యం ఎక్కడ దుబ్బుతుంది కాబట్టి ఇట్ రిజాల్వ్ అదే చెప్తున్నారు కల్మషాన్ని నాశనము చేసింది కల్మషము అంటే పాపాది సంసార సంసార కారణ దోష సంసరణ కారణం సంసారహ సంసరణము అన్న ఒకటే సంసరణము అంటే ప్రవహిస్తూ ఉండుట ఎలా ప్రవహిస్తూ ఉంటాడు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ప్రవహిస్తూ సుఖ దుఃఖాల్లో ప్రవహిస్తూ రాగద్వేషాల్లో ప్రవహిస్తూ ఉంటాడు జన్మ మరణాలలో ప్రవహిస్తూ ఉంటాడు ఈ ప్రవాహము నాకు స్థిరపడిపోతుంది ఈ ప్రవాహానికి ఇలా ప్రవహిస్తూ ఉండడానికి కారణం ఏంటి పాప అది పాప పుణ్యముడే ప్రవాహము నాకు కారణం పాప సంస్కారాలు పుణ్యం కూడా బంధమే పైకి కింద ఎందుకు పడ్డాడు పైకి ఎక్కాడు కదా వైద్య ఎన్నికెక్కాడు కింద ఉన్నాడు కదా అంటే కాబట్టి పరస్పరము పోషకాలుగా ఉంటాయి కనుక స్వర్గానికి వెళ్ళాడంటే మళ్ళీ కింద పడతాడు కింద పడి మంచి సంస్కారాలు ఉంది పుణ్యం చూస్తే మళ్ళీ స్వర్గానికి ఎక్కుతాడు మళ్ళీ కింద పడిపోతుంది ఎక్కింది ఎందుకంటే మళ్ళీ కింద పడ్డాను ఇది సంసరణము పాపపుణ్యముల చేత ఈ సంసరణము వీడికి లభిస్తుంది ఆ సంసార దోషము కర్తృత్వ భోక్తృత్వాలతో పాటుగా ఈ పాపపుణ్యంలో కూడా తొలగిపోయి వాడు మోక్షాన్ని పొందుతాడు అటువంటి వారికి యతయ ఇత్య వారిని యతులు అని అంటారు యతి అంటే యతనశీల ఈ అన్నది ప్రత్యయం యతి యతి యతినౌ యతిన యతిన్ కదా అలా యతియతినౌ యతినా కాదు కదా యతి యతి యతయ సారీ యతయ ఉంది కదా కాబట్టి అక్కడ ఉండే ఆ ఈ అది ప్రత్యయం మినిహి అంటారు అనే ప్రత్యయం దాంట్లో ఈ మిదులుతుంది ఆ ప్రత్యయానికి శీలము అనర్థం యతన శీల అనర్థం అంటే చక్కగా ప్రయత్నం బాగా చేస్తాము ఈ శ్లోకంలో సాధన బాగా దృఢంగా చేయాలని కదా చెప్తూ ఉంటా సాధనలో మూడు ఉంటాయి జ్ఞానా భక్తి కర్మ మూడు ఉంటాయి కాబట్టి చేయాల్సిన చేష్టలు జరుగుతూ ఉంటాయి నిత్యకర్మానుష్ఠానము అది ఉంటుంది ఈశ్వరునియంలో నిండైన నిష్కామ భక్తి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం జ్ఞానము మూడు ఉంటాయి ముక్కాలి పీట ఎంతసేపు ముక్కాలి పీట ముక్కాలి పీట మలసిపోకూడదు ముక్కాలి పీట ఎక్కడ ఉంటుంది దేవుడి ముందు ఉంటుంది దేవుడి ముందే ఉంటుంది ముక్కాలి అంతేనా ఇంకా ఇక్కడ కూడా ఉంటుంది ఎక్కడైనా ఉండే ఉండొచ్చు దేవుడి ముందు అడుగు ముక్కాల అక్కడ ఉండదు ఒక కాలు జ్ఞానం ఇంకోకాలు కర్మ ఇంకోకాలు భక్తి మూడు ఉండాలి మూడు మూడు కలిపి ఉండాలి స్వామి వివేకానంద అనేవారు పక్షి ఎగిరేపుడు రెండు రెక్కలు ఒక తోక తోక జ్ఞానం ఎందుకని నావిగేషన్ ఒక రెక్క కర్మ ఇంకో రెక్క భక్తి అని చెప్పేవారు ముక్కాలిపీట దృష్టాంతం వినోబాదయ గారి దృష్టాంతం ముక్కాలి మూడు ఉండాలి అలాగే జ్ఞానేశ్వర్ కూడా మూడు ఉండాలని చెప్పేవారు వంట మనిషి ఇచ్చేవారు వంటవాడు ఎలా ఉండాలి చక్కగా కష్టపడి పనిచేసి వాడు అయ్యి ఉండాలి కుర్చీలో కూర్చుని ఆ వేరా ఉప్పు వేయి అని పురమాయించి వాడు అవ్వకూడదు ఉప్పు వేయ అంటే వాడు ఇంత ఉప్పు ఆ వేయన్నాం అది ఇంకా వీళ్ళు తిని వాళ్ళు ప్రారంభాధీనంగా ఉంటుంది అది అలా ఉండాలి కష్టపడి పనిచేసి వాడే ఉండాలి తర్వాత వాడికి వంట చేయటం పక్కాగా తెలిసి ఉండాలండి తెలియకుండా వంటే వండుతాడు జ్ఞానం లేకుండా వంటే వండుతాడు ఒకసారి నేను సాంబార్ చేశాను అది ఎందుకు పనికి ఎందుకంటే సాంబార్ చేయడం అంటే దాంట్లో ఏ ఏ దినుసులు వెయ్యాలని ఒక అవగాహన ఉండాలి వాటికి ఒక క్రమం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అన్నీ తెలుసు ఉండాలి తర్వాత ఈ రెండు సరిపడదు వంటవాడికి తను చేసే పని ఎందు తను ఆహారం వెళ్ళక పెట్టబోతున్నారో ప్రేమ ఉండాలి ప్రేమ లేని వంటవాడి వంట అది పాడైపోతుంది అది రుచి ఉండదు తిన అన్ని కష్టాలు వాడికి ప్రేమ ఉండదు ప్రేమ ఉండాలంటే అక్కర్లేదండి వంట చేసేప్పుడు ప్రేమ లేకపోతే వంట ఏమవుతుంది ఎందుకు పనికిర అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం వాడికి ప్రేమ కూడా ఉండాలి మూడు ఉన్నప్పుడు మటికే అంటే ఏమిటి ఈ మూడు కలిపి ఒకే సాధనలో అంతర్గతములైపోతారు వాడికి వంట అనే సాధనలో జ్ఞానం ఉంటుంది కర్మ ఉంటుంది భక్తి ఉంటుంది అలాగే మన జ్ఞాన సాధనలో కర్మ ఉంటుంది భక్తి ఉంటుంది తెలుసుకోవటము జ్ఞానము ముఖాలిక అదే అక్కడ సద్బుద్ధయ స్వదాత్మాన స్పన్నిష్ఠాస్తత్పరాయణ అన్ని ఫ్యాకల్టీస్ని పోగేసి ఇంటిగ్రేట్ చేసి వాటన్నిటికీ ఏకోన్ముఖత్వం డైరెక్టర్ టువర్డ్స్ ద సేమ్ గోల్ ఆ రకంగా చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు మనుషులు ఎలా ఉంటారంటే డివైడెడ్గా ఫ్రాగ్మెంటెడ్గా ఉంటారు మన జీవితంలో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది ఎలాగా మనకి ఏమంటే మీరు సంసారం కావాలా మోక్షం కావాలా అంటే ఇది కావాలా అది కావాలా పరస్పర విరుద్ధములైన అంశాలు కావాలని అదడికి ఫ్రాగ్మెంటేషన్ వీడు దేవుడు దేవుణ్ణి నమ్ముతాడా దేవుణ్ణి నమ్మితే సంసారంలో అసలు మీరు యథార్థంగా విశ్వసిస్తే మనకు అసలు బెంగ అనేది అసలు ఉండనే కూడదు ఇం చేతనే నేను సదాసార్లు చెప్తాను వీ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ వీ బిలీవ్ దట్ వీ బిలీవ్ ఇన్ గాడ్ దీనికి మామూలుగా దృష్టాంతం చెప్తారు అది ఎలాగంటే ఒక నది ప్రవాహం ఎక్కువగా ఉంటే దాని మీద విభీషణుడు విభీషణుడు చెప్తారు ఏదో కథ ఆ విభీషణుడు నది దాటానికి ఉపాయంగా కాగితం మీద ఒక మంత్రం ఒకటి రాసి ఆ కాగితం మడత వీడు జేబులో పెట్టి ఈ మంత్రం కాగితం నీ జేబులో ఉన్నంతకాలం నిన్ను నది కూడా ఏమీ చేయలేదు వెళ్ళిపో ఉంటాడు నది మీద నది మీద నది మీద నడిచేస్తూ ఉంటాడు వెళ్ళిపోతాడు కథాల్లా చెప్తారు నది నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు నడిచి సగం దాటేస్తాడు సగం దాటగానే వాడికి ఆశ్చర్యం వేసేస్తున్నాడు అయ్యో బాబోయ్ మహిమ ఈ కాగితంలో ఏదో సంథింగ్ వెరీ స్పెషల్ మంత్రాది అది దాని ప్రభావం చేత నది మీద నడిచి వెళ్ళిపోతున్నాను నీళ్ల మీద అబ్బా అని అసలు ఏమిటై అని తీస్తాడు తీసి ఓపెన్ చేస్తే రామ అని అరే రామ అనే మాట వల్ల నేను నిలబడ్డానా అని అనిపిస్తుంది ఇంతేనా ఇది వెంటనే అది కథ ఈ కథను బట్టి ఏం తెలిసిందా మనకి దేవుడి మీద నమ్మకం ఉందా లేకపోతే దేవుడి మీద నమ్మకం ఉందనే నమ్మకం ఉందా యథార్థమైన విశ్వాసము శరణాగతి యొక్క తెలిసింది అంటే వాడు వెంటనే జీవన్ముక్తి లేక కాబట్టి మనం వీఆర్ ఫ్రాగ్మెంటెడ్ పీపుల్ ఓవైపు ఈశ్వరుడు అంటాం ఈశ్వరుడు అని అంటూనే ఉంటాం మళ్ళీ మనకే నమ్మకం తక్కువ ఈశ్వరుడు అని గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే దేవుడితో ఆర్పకుండా ఒకటే పెడతాడా మనం దానికి తగ్గ సామెత ఒకటి పెట్టేసుకుని మళ్ళీ సంసారంలోకి వచ్చేసుకు మళ్ళీ ఆ సామెత సరైన సామెత కాదు ఇట్ డజన్ వర్క్ గాలిలో దీపం పెట్టి ఈశ్వరుడా అంటే ఆయన అర్పేస్తాడు ఎందుకని గాలి స్వరూపంగా ఆయనే ఉన్నాడు కనుక అలా అర్థం చేసుకోవాలా సామెత తప్పు కాబట్టి మ మనము విఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ ఈశ్వర ఓవైపున ఈశ్వరుడు అంటాం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాం ఈశ్వరుడు విల్ ఒకటి ఉన్నది ఈశ్వరుని యొక్క సంకల్పశక్తి వల్ల నాకు ఈ పరిస్థితి నిర్మాణమైనది ఇవి నేను ఈశ్వర భక్తుడను ఈశ్వరునిందు భక్తుడు అంటే ఈశ్వరుని ఎందు ప్రేమగలవాడను అటువంటిప్పుడు ఈశ్వరుడు చూపించినటువంటి మార్గాన్ని పూర్తిగా స్వీకరించలేకర్లేదా వీడు స్వీకరిస్తాడా వెంటనే అప్పు వచ్చేస్తాడు ఇంకా భక్తి ఏమున్నట్లు కాబట్టి యతయహ అంటే భక్తి జ్ఞాన కర్మ మూడింటిని కూడా ఏకోన్ముఖం చేసి ఈశ్వరుని వైపు అడుగులు వేయవాడు వాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు తర్వాత శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వకే చ సమదర్శిన చూడండి ధర్మంలో రెండు లెవెల్స్ ఉంటాయి ఒక లెవెలు కేవలం విశ్వాసం లెవెల్ అంటే పూజ ఇలా చేసుకుంటే మనకి స్వర్గం దొరుకుతుంది స్వర్గంలో భోగాలు అనుభవిస్తావు లేకపోతే కైలాసానికి వెళ్తాం వైకుంఠానికి వెళ్తాం ఇష్టదైవం యొక్క లోకం ఎవళ్ళ లోకాలు వాళ్ళవి ఏ దేవతను ఆరాధించి వాడికి ఆ లోకం మీద ఆ లోకాన్ని పొందుతావు ఆ లోకంలో ఆ దేవత యొక్క సన్నిధానంలో నువ్వు భోగాలు అనుభవిస్తూ సుఖంగా ఉంటావు ఇది విశ్వాసం మతాలన్నీ ఆ లెవెల్లోనే ఉంటాయి అన్ని మతాలు ఒకటే పేర్లు ఒక మతానికి ఇంకో తేడా ఏమిటంటే పేర్లలో తేడా నామరూపాల తేడా తప్ప ఇంక ఏ తేడా లేదు ఒక షర్త్కి ఇంకో షర్త్కి తేడా ఏమిటండి అవి డిజైన్ తేడా తప్ప ఇంక ఏ తేడా లేదు అన్నీ ఒకటే డిజైన్లే తేడా అదేవిధంగా ఈ మతానికి ఆ తేడా ఏమిటి ఈ మతం చెప్తుంది శివుడు ఉంటాడు నువ్వు ఇలా పూజిస్తే కైలాసానికి వెళ్తావు ఇంకో మతం చెప్తుంది శివుడు మాట తీసి విష్ణు పెడుతుంది ఈ శివుడు అన్నవాడికి శివ పదానికి అర్థం తెలియదు ఆ విష్ణు అన్నవాడికి విష్ణు పదానికి అర్థం తెలియదు తెలిసినా కూడా తెలియనట్టుగా అట్లా ఉంటు ఉండిపోతారు తెలుసుకోవడానికి ప్రయత్నం అవుతాం ఎందుకంటే తెలుసుకుంటే వీడి భావనలన్నీ దెబ్బతింటాయి విష్ణువు అని అంటాడు నువ్వేమో విష్ణు లోకానికి వెళ్తామని వాడు చెప్తాడు నామరూపాలు డిజైన్లో మార్చే తప్పిస్తే కానీ స్ట్రక్చర్ అంతా ఒకటే మతముల యొక్క లెవెల్ అలాగే ఉంటుంది కానీ మన హిందూ ధర్మశాస్త్రం యొక్క మహిమ ఏమిటంటే కేవలము విశ్వాసాల లెవెల్లో ఆగిపోదు ఇది ఒక దర్శనము హిందూ తత్వశాస్త్రము యొక్క మౌలిక సూత్రములు కొన్ని ఉన్నాయి వాటిలో మొదటిది ఏదో తెలుసిన రిలిజియన్ హియర్ మీన్స్ రియలైజేషన్ అది మౌలిక సూత్రం ఇక్కడ రిలిజియన్ అంటే పోస్ట్ ఎంజాయ్మెంట్ కాదు క్రెడిట్ రిలిజియన్ క్యాష్ రిలిజియన్ అని రెండు రకాల రిలీజియన్స్ ఉన్నాయి క్రెడిట్ రిలిజియన్ అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు పుణ్యం చేస్తే మరణించిన తర్వాత ఆ పై లోకానికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తావు అది క్రెడిటే కదా దాంట్లో క్యాస్ట్ రిలిజియన్ ఏమిటి ఈ సత్యాన్ని నువ్వు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ జీవన్ముక్తుడైపోయి పరబ్రహ్మరూపుడు ఉంటావు ఇది క్యాస్ట్ రిలిజియన్ కాబట్టి మన హిందూ ధర్మంలో క్రెడిట్ రిలిజియన్ ఉంది లేకపోలేదు కానీ ఇంపార్టెన్స్ దేనికి క్యాస్ట్ రెలిజియన్ ఇట్ ఈస్ అడియం దర్శిణ సమదర్శిన సమ అంటే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మని దర్శిస్తారు ఇక్కడ దర్శిస్తారు ఇప్పుడు ఇక్కడ దర్శిస్తారు ఆత్మరూపంగా దర్శిస్తారు అని ఆ జీవన్ముక్త అవస్థని వర్ణిస్తున్నారు విద్యారాణ స్వామి పంచదర్శిలో ఏమన్నారు చూసిన భాసతే అని అడుగుతున్నాను ఆ పరమాత్మతత్వము ఈ అయం ఘట ఇది ఘటము అన్నంత స్పష్టంగా అంత సాక్షాత్తుగా అనుభవానికి వస్తోంది కదా అనుభవానికి రావటం లేదా అని అడుగుతారు అంత స్పష్టంగా ఆ తత్వము మనకు అనుభవాన్ని అంచేతనే స్వామి శివానందు చెప్పేవారు మెడిటేట్ అండ్ రియలైజ్ అదే ఆయన యొక్క స్లోగాన్ మెడిటేట్ అండ్ రియలైజ్ లవ్ అండ్ సారీ జగత్తును చూసినప్పుడు సర్వత్రా ఒకే పరమేశ్వరుడు సకల ప్రాణులలోనూ ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రేమించు ఆ పరమేశ్వరుణ్ణి సేవించు అది అవుట్ సైడ్ ఇక ఇన్సైడ్ వస్తే అధ్యాత్మంలోకి ఇది అధిభూతం అధ్యాత్మంలోకి వస్తే మెడిటేట్ అండ్ రియలైజ్ ఆత్మస్వరూపాన్ని ధ్యానించు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకో అహం బ్రహ్మాస్మి సాక్షాత్కారం ఆ దర్శనము అంటారు వేదాంతము cash value here, not a credit value here. Vedanta is not a bundle of beliefs, it is a vishant, darshanah, pandita sama darshanah. Anjaya tane ajnana mukala maharshi vedaham etam purusham mahantam. Vedanta lakta dhe, parthamana kala, neni atmaswaru kudga a parameshwaram ni telusukunnanu, he declares, never one here. తెలుసుకున్నాము అని చెప్తారు అని ఇంకా మంత్రం కొనసాగుతుంది కాబట్టి అటువంటి దర్శనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము సమదర్శన ఏమిటి దర్శనము ఒక ఉపాధులు అంటే పలు రకముల ప్రాణుల దేహములను మనం పరిగణనలోకి తీసుకుంటాం వాటిని ఉపాధి ఇప్పుడు నెక్లెస్ కంకణము వడ్డాణము మూడు ఉన్నాయి ఈ మూడు మూడింటిగా ఏది ఉంది బంగారమే ఉండదు ఉన్నది బంగారమే మరి ఉన్నది బంగారం అయితే మూడు వేరువేరు ఆభరణాల కింద ఎందుకు లెక్క పెడుతున్నారు వాటినే ఉపాధులు అంటారు నెక్లెస్ అనేది మెడలో పెట్టుకునే బంగారు నగ ఆ మెడలో పెట్టుకునేది ఉపాధి కంకణము అంటే చేతికి పెట్టుకునే బంగారు నగ మళ్ళీ బంగారు నగ అన్న సమానంగా ఉండే చేతికి పెట్టుకునే అనేది ఉపాధి ఆ డిజైన్లో మార్పు వచ్చింది చోటు ఉపాధులు అటువంటి ఉపాధులను కొన్ని ప్రాణులలో తీసుకోవాలి కాబట్టి ప్రాణులలో ఉపాధులు వేరువేరుగా ఉన్నాయి కదా కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఉపాధులు వేరు అన్నది అందరికీ అనుభవానికి వచ్చిన విషయం ఉపాధి వేరు ఉపహితము వేరా అన్నది ప్రశ్న ఉపాధి అంటే కండిషన్ కండిషన్ కండిషన్ ఉపహితము అంటే కండిషన్ ఇప్పుడు నెక్లెస్ కర్ణాభరణము హస్తాభరణము మూడు ఉపాధి ఉపహితం ఏమిటి బంగారం నెక్లెస్ రూపంగా ఉన్నదేవిటి బంగారం కర్ణాభరణం రూపంలో ఉన్నదేవిటి బంగారు అది ఉపహితం ఇప్పుడు చూడండి విద్యా సంపన్నే బ్రాహ్మణే ఉపాధిలో కల్లా బెస్ట్ ఉపాధి తీసుకోండి మీరు బెస్ట్ ఉపాధి అంటే దేవతలు గంధర్వులు యక్షులు అలా మొదలు పెట్టరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మన దగ్గర ఉన్న ఉపాధులే తీసుకోవాలి భూలోకంలో ప్రాణం ఉండదు ఇంతవరకు మనకు తెలుసు పరలోకాల్లో ప్రాణం ఉందని అనుకుంటున్నాం కానీ మనమేం చూసింది కాదు కదా భూలోకంలో ఉండే ప్రాణం ఒకటి తీసుకోండి లేదంటే మనిషి అన్ని ప్రాణులలోకి సర్వోత్తమైన ఉపాధి మనుష్య జన్మ ఓకే మనుష్య జన్మలలో కూడా వేదవేత్త అయిన సబ్రాహ్మణుడై ఉండడం చాలా గొప్ప ఉపాధి వేదవేత్త అయిన సద్బ్రాహ్మణుడు అయి కాదు అది ఆచరణలో పెట్టుకుంటూ వినయంగా బతకడం ఇంకా సర్వోత్తమం ఇంకా దానికంటే గొప్ప ఉపాధి ఏమీ లేదు విద్యా సంపన్నే బ్రాహ్మణే ఒక ఉపాధి తీసుకున్నాం బెస్ట్ అమాంగ్ ది హ్యూమన్స్ అది బెస్ట్ అమాంగ్ ది హ్యూమన్స్ ఎంటైర్ హ్యూమానిటీకి బెస్ట్ స్పెసిమన్ విద్యా వినయ బ్రాహ్మణే ఆవు తీసుకోండి గవి పశువులలో కొంచెం ఒకసారి సాత్వికమైనటువంటి జంతువు గవి హస్తిని ఏనుగు తీసుకోండి మంచి పేద ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ యానిమల్ ఏమిటి ఏనుగు డైనోసార్స్ లేవు కదా ఇప్పుడు ఏనుగుని తీసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ యానిమల్ కూడా ఏనుగే సింహం కాదు ఏనుగే మోస్ట్ పవర్ఫుల్ ఏనుగు బలం ముందు సింహం బలం వన్ టెన్త్ ఉంటుంది కానీ సింహం యొక్క అటాకింగ్ టెక్నిక్ వల్ల ఏనుగుని చంపుతుంది ఏనుగు భయం ఎక్కువ ఎప్పుడైతే దానికి భయం ఏనుగు పిరికి జంతువు మంచి బలంగా ఉండి పిరికి జంతువు ఏనుగు ఆ సో అంచేతనే ఏనుగుకి సింహం స్వప్నంలో కనపడితే చచ్చిపోతుంది దాన్ని సింహస్వప్నము అంటారు దానికి కళ వస్తుంది ఆ కలలో ఏనుగు సింహం కనపడుతుంది అది గుండి ఆగి కొట్టుకుని నిల్లైలా కొట్టుకుని చచ్చిపోతుంది దాన్ని బట్టి దాని భయం లెవెల్ అంతా మీరు ఆలోచించారు ఎప్పుడు భయపడుతూ ఉంటారు దాని బతుకంతా బతు భయపడుతూ బతుకుతుంది అంచేతనే అజ్ఞానిని ఏనుగుతో పోరుస్తారు వీడు ఆత్మస్వరూపుడు స్వతహాగా పరమాత్మస్వరూపుడు వీడు కానీ అజ్ఞానం పుణ్యమాని వీడు బతుకంతా కామనలతోటి భయాలతోటి సతమతమతో బతుకుతాడు పోలండి అలాగే పెట్టండి ఏనుగు మోస్ట్ పవర్ఫుల్ యానిమల్ అది ఇంకో చిత్రమైన ఉపాధి కుక్క అని ఇంకో ఉపాధి కేవండి శుని ఇక్కడ నాలుగు ఉపాధులు వచ్చాయి కదా ఏమంటే ఈ నాలుగు ఉపాధులని మీరు చూస్తే ఒకదానికి ఇంకోదానికి పోలిక లేదు ఉపాధులన్నీ వేరు ఉన్నాయి కానీ పాయింట్ ఏంటంటే వీటిలో డిఫరెన్సెస్ స్పష్టంగా మనకు కనపడుతున్నాయి దాంట్లో ఏమీ పెద్ద తెలివితేటలు అక్కర్లేదు శాస్త్రం కావాలండి బ్రాహ్మణుడు వేరు ఏనుగు వేరు ఆవు వేరు కుక్క వేరు అని చెప్పడానికి శాస్త్రం చదువుకోవాలి దీనికోసం దీనికోసం గురుకుల జాయిన్ అయ్యి పన్నెండు ఏళ్ళు ఇచ్చి తల్లకిందులుగా వాళ్ళ నుంచి అఘోరేభిషా చెప్పి కష్టం ఎందుకు పడ్డాం మామూలుగా రోడ్డు మీద వెళ్ళి కుర్రాన్ని అడిగితే వాడు చెప్తాడు కింద టీ సప్లై చేస్తూ ఉంటాడు చూడండి అతను అతన్ని అడిగితే అమ్మా నాలుగు ఏమిటంటా ఉంటే నాలుగు వేరు వేరండి బాబాయా అని చెప్తాడు దానికోసం శాస్త్రం చదువుకోక్కర్లేదు మరి శాస్త్రం చదువుకుంటే ఏంటి ఈ నాలుగు వేరు వేరుగా కనబడుతున్నా వాటిలో సారము ఒక్కటే అని తెలియాలంటే శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి సారం ఒక్కటే మీరు ఇప్పుడైనా ఆభరణాల షాప్కి వెళ్ళి నెక్లెస్ను కంకణము ఒక్కటే అని చెప్పి చూడండి వాడికి ఏమంటాడు రావడం బాబు ఎరగడాల్సిన ఇలా వచ్చేటప్పుడు దయచేయండి అంటే కానీ ఎందుకంటే వాడు సారం వాడు ఎరగడం వాడి నామరూపాలు డిజైన్లే తెలుసు తప్పిస్తే సారాన్ని చూడడం వాడికి అలవట్లేదు అభ్యాసంగా ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ నాలుగు ప్రాణులు డిఫరెన్స్ ఈజ్ వెరీ క్లియర్ ఇప్పుడు కామన్ లేదా సమా అంటే కామన్ వాట్ ఈస్ ది కామన్ అమాంగ్ ది ఫోర్ అంటే మీరు ఆత్మ అని వేదాంతం వింటున్నారు కాబట్టి తక్కువనే ఆత్మ అని చెప్తారు మంచిదే గాడ్ బ్లెస్ యు అలాగే చెప్పాల్సిన మాటే దాంట్లో ఏం సందేహం లేదు కానీ మీరు ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే దేహం లెవెల్లో మాత్రం వీటిలో ఏమైనా తేడా ఉందా లేదు మా చిన్నప్పుడు చిలకలు అమ్మకానికి వచ్చేవి కొంచదార చిలకలు అమ్మకానికి వచ్చేవి అవి కేజీ అప్పట్లో వీష పదలం ఆ లెక్కలు కొనుక్కుని ఓ బుట్టలో పోసుకుని వాళ్ళ పిల్లలు తినేవారు వాటి చిలకలు అనేవారు ఎందుకంటే చిలక బొమ్మలు ఉండేవి కానీ చిలక బొమ్మలే కాదు గుర్రం బొమ్మలు గాడిదొమ్మలు కూడా ఉండేవి ఏమండీ మేం దెబ్బలాడుకున్నాం ఈ దృష్ట్యా మీకు ఇంతకుముందు చెప్పాను మేము దెబ్బలాడుకునేవాళ్ళం ఏమని సిడ్లింగ్స్ దెబ్బలాట్లేదు ఏమనంటే నాకు గుర్రమే కావాలి నాకు చిలకొద్దు తల్లి ఆవిడ కొని వీళ్ళ చెరోటి ఆ గుట్టలోంచి ఒకటి తీసి వీడికి ఒకటి తీసి వీడికి ఇస్తే వీడు చూస్తుంటే గుర్రవం వచ్చింది వీటి చిలకొచ్చింది నాకు చిలకొద్దు నాకు గుర్రం కావాలని మళ్ళీ వామస్ ఇచ్చేస్తే గుర్ర వెళ్ళి ఏదో ఒకటి తిని బొట్లో వేసుకో చిలకేవి గుర్ర వేసి కోపయ్యారు కోపడేవారు కోపడితే నా వద్దు నేను తిన్నా అంటే ఆ సరే వెళ్ళరా ఆ చిలకి వెళ్ళి బొట్టలో వేసుకుని ఆ బుట్టంతా వెతికి ఎక్కడో గుర్రం అడుగునుంటే అది తీసి మళ్ళీ వీటి పెట్టి మూర్ఖుల్లో ఉన్నవరా గుర్రం ఏమిటి చిలకేమిటి ఒకటే నాయన అని ఆమె చెప్పారు కరెక్టరా సో ఆ పంచభూతములతో తయారైన దేహాలైనా నాలుగును మీరు నాకు చెప్పండి విద్యావినయ సంపన్నుడైన వేదవేత్త దేహానికి కుక్క దేహానికి స్ట్రక్చర్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదు ఇది పాంచభౌతిక దేహమే అది పాంచభౌతిక దేహమే ఓ దేహానికి పేరు కాదు బ్రాహ్మణుడని ఒక దేహానికి పెట్టుకున్న పేరు కాదు దేహాలన్నీ ఒకటే ఇదురుడు శాంతి పర్వంలో అంటాడు సర్వే మూత్రపురీషిణ అని అంటాడు అన్ని దేహాలు ఒకటే ఈ దేహం గొప్పది ఆ దేహం తక్కువది అని ఎవడైనా అన్నాడంటే వాడంత మూర్ఖుడు వాడేగా ఇంకో హోదా అన్ని దేహాలు ఒకటే ఒక్క దేహం మనిషి దేహం ఒకటే కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ అంతటి నుంచి ఇంకేహం ఈ పంచభూతములు రకంగా మీరు చూస్తే ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈశ్వరం నుంచి వచ్చాయి పృథివ్జక్తేజో వాయువాకాశముడు ఈ మనుష్య దేహము అదే పశుదేహము ఎప్పుడే ఈశ్వరుడితో కనెక్షన్ వచ్చేసింది చూడండి ఈ అన్ని దేహములూ ఒకే పరమాత్మతత్వము పంచభూతముల రూపంగా ఉందా పంచభూతాల్లో పృథివీ అంటే దేవుడు ఉన్నా కదా పృథివీ ఈశ్వర భూరసి భూమిరసి ఆప ఈశ్వరుడు వాయు ఈశ్వరుడు అగ్ని ఈశ్వరుడు ఆకాశ ఈశ్వరు కాబట్టి పంచభూతములు ఈశ్వరుడు ఈశ్వరుడే పంచభూతములుగా ప్రకటమై ఉన్నాడు ఇది మౌలికమైన సిద్ధాంతం ఇప్పుడు ఆ లెక్కలో చూసుకుంటే ఈ నాలుగు దేహములులో ఒకే ఈశ్వరుడు ఉండడం అంటే ఏమిటనమాట మీరు దేహములను కూడా చూడటం లేదు వాటి తత్వాన్ని చూడటం లేదు మీరు దేహం కూడా చూడటం లేదు డిజైన్ మాత్రమే చూస్తున్నారు అప్పుడే ఈ దేహము ఆ దేహము వేరే అనగలుగుతారు మీరు డిజైన్ చూడకుండగా తత్వాన్ని చూస్తే దేహం లెవెల్లో కూడా మీకు ఏకత్వం వచ్చేస్తుంది ఇక ప్రాణం లెవెల్కి రండి నాలుగు దేహాల్లో ప్రాణశక్తి గలదు ఆ ప్రాణశక్తి సమానమే అది కూడా సమా ఇక తెలివి లేక ఎరుక కుక్క ఉంది కుక్కలో తెలివి ఉందా ఉంది కానీ ఆ తెలివి ప్రకటమయ్యే లక్షణం వేరే ఉంటుంది కుక్కటి ముక్కు చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనిషికి ముక్కు ఇప్పుడు ముక్కు కోసేయని కానీ అది ఎప్పుడు పనిచేయదు ఎప్పుడు అది బ్లాక్ అయ్యే ఉంటుందంటే దాంట్లో ఏదో ఇది పీలుస్తాడు అది పీలుస్తాడు ఏమేవో చేస్తూ ఉంటాడు ముక్కు ఎప్పుడూ బ్లాక్ అయ్యి ప్రాణాయామం చేయమంటే వీడికి సమస్య ఎప్పుడు బ్లాక్ ఎప్పుడు పనిచేయదా ముక్కు సో వేరే కుక్కకు ముక్కు ఇప్పుడు ముక్కు పనిచేయడం అంటే తెలియడం ఏంటండి తెలివి కదా గంధజ్ఞానము కన్ను పని చేయడము అంటే అది తెలివే రూపజ్ఞానము కానీ మనిషి కన్ను ఎలా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఎన్నెన్నో ఉపయోగిస్తాయి పశువులు అన్ని చూడడం చేత కాదు వాటి ముక్కు మాత్రం కొన్ని మైళ్ళ దూరంలో ఇప్పుడు దొంగలను ఎలా పట్టుకుంటారు వాడు వచ్చి వెళ్తాడు వాడు అక్కడ వాడు ముక్కున్న వస్తువుని దీనికి వాసన చూపిస్తారు అది వాసన పడుతుంది పఠేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వాడు ఎక్కడెక్కడ తిరిగాడో అవన్నీ తిరిగేస్తుంది ఆ కుక్కకి గంధగ్రహణ శక్తి కాబట్టి తెలివి కుక్కలో అద్భుతంగా ఉంది మనిషిలో అద్భుతంగా లేదంటే మనిషిలో అద్భుతంగా ఉంది ఇక్కడుండే అద్భుతం లేరు అక్కడుండే అద్భుతం లేరు కానీ తెలివి ఒక్కటే కాబట్టి చైతన్యం స్థాయిలో చూసుకున్న వాళ్ళు ఒక్కటే ఇక్కడ అయితే ఇప్పుడు ఏం చేయాలి విద్యా సంబంధ బ్రాహ్మణుడికి రోడ్డు మీద నిలబెట్టే బ్రెడ్ ముక్క వేసి కుక్కను లోపలికి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కంఠంలో అందం ఉండేది మన అర్థం కాదు ఇక్కడ ఏమిటంటే వ్యవహార భూమి చిత్త భూమి తత్వ భూమి అని మూడు లెవెల్స్ ఉంటాయి భూమి ఆర్ భూమిక అని మీరు అనొచ్చు వ్యవహార భూమిక వేరు చిత్త భూమిక వేరు తత్వ భూమిక వేరు వ్యవహార భూమికలో అన్నం పెట్టాలి బ్రెడ్ ముక్క పెట్టాలి అది వీధిలో ఉండగానే దానికి ఆ బ్రెడ్ ముక్క పారేస్తే అది తినేసుకుని సరిపడుతుంది ఈ బ్రాహ్మణుడికి లోపలికి తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టి ఆయనకి కూడా భోజనం పెట్టాలి అంతే కానీ ఈయనకి బ్రెడ్ ముక్కలా వేసేసినట్టుగా వ్యవహార భూమికలో ఆహారం ఇవ్వటం వరకు సమానం కానీ పద్ధతిలో వ్యవహారం ఏమి అది వ్యవహరించాలి ఇక చిత్త భూమికలో సమత్వాన్ని కలిగి ఉండాలి మిత్రుడు శత్రువు ఇద్దరు ఎందు సమచత్వాన్ని కలిగి ఉండాలి మెంటల్ రెస్పాన్స్ మస్తు తీసే ఇద్దరిని ఆశీర్వదించే లక్షణం కలగాలి తత్వ భూమిక అంటే సారతత్వమును తెలుసుకొనుక జ్ఞానాంశం అక్కడికి వచ్చేప్పటికీ అన్ని ప్రాణుల ఎందు ఒకే ప్రాణశక్తిని లేదా ఒకే ఆత్మ దర్శించాలి ఇలా దర్శించి వాళ్ళు ఎవరో వాళ్ళే జ్ఞానులు వాళ్ళే పండితులు పండితా సమదర్శిన ఉపోద్ఘా భాష్యం ఎం జ్ఞాన నాశతం ఆత్మన అజ్ఞానం తే పండి కథం తం పశ్యిషే ఇప్పుడు జ్ఞాన నిర్ధూతల్మా అని అంతకు ముందు శ్లోకంలో చెప్పారు ఎవళ్ళ యొక్క అజ్ఞానము ఏమజ్ఞానము ఆత్మన అజ్ఞానము తన స్వరూపము పూర్ణము అనే విషయం తెలియకపోవుట అదే అజ్ఞానం ఉంటుంది ఇంక వేరే అజ్ఞానం లేదు తన స్వరూపము పూర్ణము అని వీడికి తెలియదు దాన్ని అజ్ఞానం అంటారు అంతేకాని అజ్ఞానం అంటే వాడు వీడు వాడు బహుమతి వీడు అలాగా కథలన్నీ అది అజ్ఞానం ఉంటాయి తన స్వరూపము పూర్ణము అహం బ్రహ్మాస్మి అనే విషయం వీడికి ఇంకా తెలియలేదు హ్యూమన్ బీయింగ్ మనిషి మనిషి యొక్క తత్వము దైవత్వమే మనలో ఉన్నది దైవత్వమే ఆ దైవత్వం తప్పుబడిపోయి ఉంది అజ్ఞానం చేత ఆ అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానము నశింపజేసింది అటువంటి మహాత్ములు వారిని పండితాహ అని అంటారు ఈ పండితులు తత్వాన్ని ఆ పరమార్థతత్వాన్ని ఆ సత్యవస్తువును ఏ విధంగా దర్శిస్తారు ఎక్కడ దర్శిస్తారు ఇప్పుడే దర్శిస్తారా లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో ఏ లోకానికి వెళ్ళి దర్శిస్తారా దాన్ని క్రెడిట్ రెలిజీయని అనాల్సి ఉంది ఇప్పుడే దర్శిస్తే క్యాష్ రెలిజీయ ఇప్పుడే దర్శిస్తారు ఇక్కడే దర్శిస్తారా అసత్య వస్తువు ఎలా దర్శిస్తారు ఘటాన్ని చూసినంత స్పష్టంగా సాక్షాత్కారాన్ని ఆత్మస్వరూపాన్ని పరమాత్మను దర్శిస్తారు ఎలా దర్శిస్తారు అంటే ఈ శ్లోకం చెప్తుంది విద్యేకి విద్యా వినయ సంపన్నే విద్యాచ విన విద్యా వినయ ద్వంద్వసమాసం విద్యా వినయం రెండు ఉండాలి రెండు కలిసి ఉండాలి ఎప్పుడు కూడా రెండు విడదీయవు కలిసి ఉంటాయి అప్పుడు ద్వంద్వ సమాసాన్ని చేస్తారు సంస్కృతంలో ద్వంద్వ సమాసం చేశారంటే అశ్వశ్చౌశ్చ అలా ద్వంద్వ సమాసం చేయరు సో ఎలాగంటే పుస్తకంచ పుస్తకంచ పాత్రంచ పుస్తక పాత్రే ద్వంద్వ సమాసాలు ఎక్కడైనా ఉన్నాయా ఉండవు అలాంటి సందర్భం ఏవో రెండు కలిపేసి మూట కట్టి చేయరు పుస్తకంచ పాత్రం పెడతారు ఒక ఆయన ఆ పుస్తకాన్ని పాత్రని ఎప్పుడు విడతీయకుండా కలిపి పట్టుకుంటే అప్పుడు ద్వంద్వ సమాసం చేస్తారు రెండు కలిసి ఉండాలి రామస్య లక్ష్మణ్ చే అని ద్వంద్వ సమాసం చేస్తారు అంతేకాని రామస్య కుంభకర్ణస్థ అని ఆ సమాసం చేయరు చేయకూడదు అలా విడివిడిగానే అట్టపెట్టాలి వాటిలో సమాసం ఉండదు వాటిలే ఆ రెండు సమాసం చేశారంటే విడతీయకూడదు ఆ కలిసే ఉంటుంది విద్యా వినయములు అట్టి విద్యాచ వినయ సమాసంలోనే ఉంటాయి ఇప్పుడు విద్యా వినయ విద్యా వినయ సంపన్న అనే ఉంటుంది విద్య వినయన చ సంపన్న అని ఉండదు అక్కడ ఎందుకంటే ఎక్కడ జ్ఞానం ఉన్నదో అక్కడ వినయము ఉండి తీరు జ్ఞానం యొక్క లక్షణం ఏంటో తెలిసిన అహంకారము లేకుండా అది జ్ఞానం యొక్క లక్షణం మీకు ఎక్కడైనా అభిమానము లేక అహంకారం ఉంది అంటే అది అజ్ఞానము అని మీరు వెంటనే తెలుసుకోండి ఇది అజ్ఞానం దాని పేరే అజ్ఞానం అజ్ఞానం అలాగే ఉంటుంది ఒక ఆయన ఉన్నారు నాకు మళ్ళాగా ఆత్మస్ఫుతి పరమింద అంటే ఏమిటో ఎరగని మరొకటి ఎవడైనా ఉంటే నా ముందుకు రా అని అన్నాడు ఆయన అన్న వచనంలో వాక్యంలో ఆత్మస్థుతి ఉంది పరణ రెండూ ఉన్నాయి దాన్ని అలాగే మాకంటే గొప్ప జ్ఞానం ఎవరు ఉన్నారండి అని ఎవరైనా అంటే ఇంకా మీరు ఫర్దర్ వెరిఫికేషన్స్ ఏమీ అక్కర్లేదు ఆయన అజ్ఞాని అని తెలిసేసుకుని ఆయనకి దండం పెట్టేసి ఆయనకి ఏదైనా రక్షిణ ఇచ్చేది ఉంటే ఇచ్చేసి బయటపడుకోవాలి ఇంకా అక్కడ పరిశీలి చేయడం ఎందుకంటే అహంకారము అజ్ఞానము కలిసి ఉంటాయి జ్ఞానము వినయము వినయము అంటే అహంకారము లేకుండా ఆ రెండు కలిసి ఉంటాయి కాబట్టి విద్యా వినయ నయము వేరు నయము అంటే లాజికల్ గా ఉంటాడు రూల్ మాట్లాడతాడు ఆ యొక్క కన్నా తల్లి కూడా రూల్ మాట్లాడతాడు చూడు రూల్ ప్రకారం మాట్లాడే ఉంటాడు దాన్ని నయము అంటారు చాలా తప్పు రెండు రే కాబట్టి విద్యా వినయం రెండు కలుసు ఉంటాయి విద్యా వినయ విద్య అంటే ఏమో చెప్తున్నారు విద్యా ఆత్మనో బోధ వినయ ఉపశమ ఆత్మస్వరూపము యొక్క సాక్షాత్కారము దానికి విద్య అంటే వినయ అంటే అహంకారము యొక్క ఉపశమం చల్లారిపోవట అహంకారం అనే జ్వాల మంట ఆ తాపము చల్లారిపోతుంది కర్తృత్వ భోక్తృత్వములనే తాపము చల్లారిపోతుంది అది ఉపశమ ఇది వినయము తాభ్యాం విద్యా వినయాభ్యాం విద్వాన్ ఆ విద్యా వినయములతో సంపన్నుడైన విద్వాంసుడు విద్యా వినయ సంపన్నే అని ఉంది కదా విద్యా వినయములతో సంపన్నుడైన అంటే నిండా విద్యా వినయములు కలిగిన సంపన్నుడు నిండా ఉండడం ఏవో పది రూపాయలుంటే సంపన్నుడు అనరు ఒక కోటి రూపాయలుంటే సంపన్నుడు అని అలాగా బిఏ పాస్ పార్ట్ టైం అంటే సంపన్నుడు విద్యా విద్య ఉన్నవాడు అని అనరు ఆత్మస్వరూపం నిండా తెలుస్తుంటే విద్య అలాగే వినయం నిండా వినయం ఉంటే వినయ సంపన్న ఈ రెండు ఉండాలి అంటే అర్థం ఏంటో తెలుసునండి వినీతశ్చయో బ్రాహ్మణ తస్మిన్ బ్రాహ్మణే బ్రాహ్మణ అంటే బ్రహ్మవేత్త అని అర్థం ఎందుకంటే విద్య కలవాడు కదా విద్య అంటే ఆత్మవిద్య సో బ్రహ్మవేత్త అయి ఉంటాడు సహజంగా కలిగి ఉంటాడు చాలా ముఖ్యం వినయాన్ని కలిగి అంచేతనే చూడండి బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అంటే మళ్ళీ సెంటర్ వచ్చింది ఒకసారి న్యూక్లియస్ వచ్చింది అదే అహంకారం న్యూక్లియస్ అంటే ఆ న్యూక్లియస్ ఉందంటే దాన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారు అజ్ఞానం అంటారు అంచేతనే ఉండడు బ్రహ్మ జ్ఞానమే ఉంటుంది అంచేతనే మీ యొక్క ఉండడు ఫోర్స్ ఉంటుంది బేజ్ ఫోర్స్ దర్ ఇస్ నోట్ డూ యర్ దెర్ ఇస్ ఓన్లీ డూయింగ్ దెర్ నోట్ డూ ఎర్ అది జ్ఞానం యొక్క లక్షణం ఎనీవే అటువంటి బ్రహ్మవేత్త వినీతు దైవం తాను సహజంగా సస్మిన్ బ్రాహ్మణే అది ఒక ఉపాధి తీసుకోండి అక్కడ పెట్టండి ఆ ఉపాధి గవి అంటే గోవుయందు అది రెండవ ఉపాధి హస్తిని ఏనుగు నందు అది మూడో ఉపాధి కుక్క ఎందు ఇది నాలుగో ఉపాధి నేను మర్చిపోయిన ఇంకొకటి కూడా ఉంది శ్వాకేచ పశుమాంసభక్షకుడు శ్వాక అంటే వారు వంట వండేటంటే ఓ మేకనో కుక్కనో నక్కనో వేసేసి వంట వండుతాడు పాక అంటే వంట కదండి అది శ్వపాక పశుమాంస భక్షకుడు అంటే దాని అర్థం అంత కలుషితమైన చారిత్రము లక్షణం అదే కాని కూడా ఎందుకంటే దాని అర్థం ఏంటంటే నా కడుపు నిండాలంటే మరో ప్రాణిని అంతం చేయటానికి నేను వెనుకాడను అని అర్థం అది కదా అర్థం ఆ రకంగా ప్రవర్తించేప్పుడు ఆ వ్యక్తిని దేహాభిమానము కరడుగట్టిన దేహాభిమానానికి దృష్టాయి ఇంకా అంతకంటే వేరే దేహాభిమానం ఏముంటుంది ఒక ఆయన నాతోటి అన్నారు చాలా చాలా నార్మల్గా అన్నాడు ఒక అతను నేను శనివారం మినహాయించి మిగతాప్పుడు నాకు తప్పనిసరిగా చికెన్ ఉంటుంది అని అన్నాడు అంటే నేను నేను నేను చికెన్ అంటే ఆ కోరి ఈ చోటు పరిగెడుతూ ఉంటుంది అనుకున్నా అంటే లక్షణ అదే లక్షణ అది వాచ్యార్థం లక్షణ చేత దాన్ని వీడు నరికేసి పెట్టు ప్లేట్లో వేసేసుకుంటాడు దానికి కూడా చికెన్ అనే పేరు గంగా తీరే ఘోష అన్నట్టుగా సో అలాగే లక్షణావృత్తి చేత అలాంటి అర్థం వచ్చిందని అనిపించిన నేను వాటెవర్ అంటే నేను చెప్పాను వాట్ ఈజ్ ది ప్రాబ్లం శనివారం అనేది నాకు చాలా కోపం వచ్చింది అలా అన్నది ఎందుకంటే ఆ పశుహింసని అంత తేలికగా మాట్లాడేటువంటి మనిషి ఇతర ప్రాణి యొక్క ప్రాణమునందు ఏమాత్రం శ్రద్ధ ఏమీ లేకపోతే అంటే చాలా ఇన్సెన్సిటివ్ పర్సన్ చాలా క్రూయల్ పర్సన్ క్రూరాత్ముడు అనమాట కంసుల్ ఎనీవే నేను అన్నాను వై సాటర్డే అన్న సాటర్డే వెంకటేశ్వర స్వామికి ప్రీతిగిన కారణం నీ వెంకటేశ్వర స్వామి అంటే ఏదో సమీకం తెలుసా నువ్వు ఎదురు చూపించాలి ప్రీతి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామే సకల ప్రాణుల హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు వెదిమోహన్ నువ్వు చికెన్ అన్నావు ఆ పశువు నందు ఆ ప్రాణి ఎందు ఆ ప్రాణశక్తి అది వెంకటేశ్వర స్వామి నువ్వేమనుకున్నావు వెంకటేశ్వర స్వామి అంటే ఒక కొండ మీద ఎక్కడో కూర్చుంటాడని లేకపోతే ఇంకెక్కడో కూర్చుంటాడని అలాంటి ఒక భ్రమలో నువ్వు ఉండబట్టి అదే అదే వెంకటేశ్వర స్వామి తప్ప మరేమీ అనుకోబట్టి ఇటువంటి వికృతి ఏ డిస్ట్రాక్షన్ హ్యాస్ కమింగ్ టు లైఫ్ లేకపోతే ఏంటండి వెంకటేశ్వర భక్తున్నవాడు ఒక పశువు యొక్క ప్రాణాన్ని ఎలా అర్థం చంపగలిగాడు సమవేతానంద ఎవరు తెలుసనా సిం గాడ్ ఇన్ ఏ టెంపుల్ అండ్ ఇన్ ఆన ఐడల్ అండ్ వర్షిపింగ్ ఇస్ ఏ వెరీ ప్రిలిమినరీ థింగ్ అని చెప్పాడు వెరీ ప్రిలిమినరీ కిండర్ గార్టెన్ రిలీజియన్ అంటాడు మరి అడ్వాన్స్డ్ ఏంటి సకల ప్రాణులలో ఒకే పరమాత్మను దర్శించుట బట్ ది మినిమమ్ ఎక్స్‌పెక్టెడ్ ఆఫ్ ఏ రిలీజియస్ పర్సన్ మినిమమ్ ఎక్స్‌పెక్టెడ్ అది కూడా లేకుండా పాకం చేసినప్పుడల్లా పాకము అంటే వంట పాకం చేసినప్పుడల్లా పశువును హింసించి వాడిని చాలా తక్కువ స్థాయి అంటే కుక్క కంటే కూడా తక్కువ స్థాయిలో పెట్టాలి వాడిని మనిషే అయినప్పటికీ స్వపాచే అన్ని ఉపాధులు ఉన్నాయి ఈ ఉపాధుల్లో విద్యా సంపన్నే బ్రాహ్మణే సత్వగుణ ప్రధానమైన ఉపాధి గవి హస్తిని రజోగుణ ప్రధానమైన ఉపాధులు శునీ స్వపాకే తమో గుణ ప్రధానమైన ఉపాధులు అది వాటి స్ట్రక్చర్ ఇక్కడ చిత్రం ఏంటంటే ఒక దృష్టితో చూస్తే చాలా భేదం వచ్చేసాడు ఎక్కడ విద్యావని సంబంధ బ్రాహ్మణుడు ఎక్కడ కుక్క ఎంత భేదం వచ్చిందో చూడండి గుణాల్లో చూస్తున్న సత్ప్రదస్తమో భేదం మీకు కనపడుతుంది కానీ అందరి ఎందు ఒకే ఆత్మతత్వము గలదు అంటే అర్థమేది ఇప్పుడు నేను చూపించిన ఆ వికృతి పశుహింసకుడు ఎవడైతే ఉన్నాడో స్వపాకుడు వాడి జీవితము చాలా కలుషితము అంటే ఇప్పుడు మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాము కాలుష్యాన్ని వ్యతిరేకిస్తున్నాము ఆ కాలుష్యము ప్రకటమైన మనిషిని వ్యతిరేకించాలి ఎందుకంటే ఆ మనిషిలో ఉన్నది ఆత్మ పరమాత్మ అక్కడ ఉన్న ఆత్మ నాయన్ ఉన్న వేరు కాదు సో వీ అపోజ్ ది సెన్ బట్ నాట్ ది సెన్నర్ అది ఎందుకంటే సెన్నర్లో ఉన్నది ఎవళ్ళు పరమాత్మన్నర్లో ఉన్నది సిన్ కాదు పరమాత్మ విఆర్ ఎగ్నిస్ట్ ది sin, బట్ నాట్ ఎగ్నిస్ట్ ది సిన్నర్ ఫండమెంటల్ రూల్ అది నన్ను ఒక అమెరికాలో షికాగోలో వెళ్ళినప్పుడు ఒక అతను అడిగాడు ఏమంటే ఫలానా ఒక ఒక డేంజరస్ టెరరిస్ట్ ఉన్నాడు ఆ ఫలానా టెరరిస్ట్ ఉన్నాడు మీరేమంటారు అందరిలో ఒకే ఆత్మ ఉందని చెప్పాను నేను అది నచ్చదు అందరిలో ఒకే ఆత్మ ఉండడం ఆ టెర్రరిస్టులోనూ మీలోనూ ఒకే ఆత్మ ఉందా అని అడిగిన ఒకే ఆత్మ ఉందని చెప్పండి అంటే ఏమన్నా తెలిసినా విసుక్కు అండి అది విసుకుని నేర్పెట్టే నేనన్నాను నీకు నేను ఆశీర్వదిస్తున్నాను ఎప్పటికైనా నీకు వివేకం వస్తుందని ఆశీర్వదిస్తున్నాను తర్వాత మళ్ళీ నాలుగేళ్ల తర్వాత కలిసాను వివేకం వచ్చినట్టే అనిపించింది నాకు ఫోన్లో ఆశీర్వదనం పాలించిందని నేను అనుకున్నాను కాబట్టి వీఆర్ ఎగనెస్ట్ దిస్ సిన్ we are against terrorism but we don't hate the terrorists when we hate such people like this we are against the sin but not against the sinner fundamental root anjataney andaryandu okey eeshwarundi darshistharu mahatmalu pandita samadarshina yavvariyandu kuda vedareka bhavam anilledu so sir jillella mooda amma garu ashramallo ఎవరో భోజనాలు చేస్తున్నారు అందరికీ భోజనాలు పెట్టేవారు ఆవిడ భోజనాలు చేస్తున్నారు ఎవరో ఆవిడతో చెప్పారు అక్కడ కూర్చున్న నలుగురు నక్షల ఇట్లండి ఏంటి చెప్తే ఆవిడ వాళ్ళు కూడా తెల్లలే కదా పోల్లే తెన్నైనా కడుపు భోజనం కన్నీ చెప్పింది ఆవిడ అంతేగాని ఇంకా మరో రకంగా ఏం మాట్లాడలేదు వాళ్ళు భోజనం పెట్టేసి దండం పెట్టేసి వెళ్ళిపోయారు చెప్పారు ప్రాజెక్టుతోటి మేము ఇలా ఉంటాము మీ ఇష్టం మీ ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడవండి మీకు ఆకలి వేసినప్పుడు నా దగ్గరికి వచ్చి భోజనం చేయండి అని చెప్పింది ఆవిడ అంతేగాని మీ మార్గం రైట్ అని ఏమీ చెప్పలేదు మీకు ఆకలి ఇక్కడికి రండి మీకు దేవుడు ఏ మార్గం చూపిస్తే మార్గంలో నిన్నడవని అంటే ఎదరవాడిని రిఫార్మ్ చేసేయాలనేటువంటి ఆ దృష్టి కూడా అది కూడా జ్ఞానమే ఎందుకు వైఫుడ్ ఐ రిఫార్మ్ అదర్స్ అనేటువంటి అమహోన్నతమైన ఆదర్శంలో ఆవిడ అలా ఉండిపోయాడు కాబట్టి అది పండితుల యొక్క లక్ష్యం వాళ్ళు జ్ఞానులు అంటే అలా ఉంటారు అది కంటిన్యూగా మారా ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణశమాధారి పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి